ప్రకృతి మనిషి మొగ ఆడా అని కాదు పాయింట్ మనిషి మనిషి మాత్రము నిజానికి మనిషి మాత్రమే కాదు సకల ప్రాణులకి ఇదే పరిస్థితి సో మనిషి అని అనుకున్నాం మనిషి అనగా పురుషుడు ప్రకృతి యొక్క కల యొక్క పురుష తత్వము ప్రకృతి పురుషుడు భూ అన్నప్పుడు ఎప్పటికప్పుడు మీరు సెక్రఫైజ్ చేసుకునేది ఎందుకంటే పురుషుడు అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అందుకోసం పురుష తత్వము అంటే ఆ చైతన్యము ఎరుక తెలుగు అనేది ఏదైతే కలదో అది పురుష తత్వము ప్రకృతి అంటే మనస్సు దేహము రిలేటెడ్ థింగ్స్ మనస్సు అంటే సూక్ష్మము దేహం అంటే స్థూలము బట్ స్టిల్ రెండు కలిసే ప్రకృతి సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతి ఈ రెండింటి సమావేశమే మనిషి దీంట్లో ఈ పురుషుని యొక్క తత్వ స్వరూపమేమి పురుషతత్వము వ్యక్తిది అనేదాన్ని మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము ఇప్పుడు మీరు గమనించండి నేను నిన్న చెప్పాను నదీ ప్రవాహంలో ప్రతిఫలించే కొండ ఎలాగో ఈ పురుషుడు ప్రకృతి సన్నివేశము అట్టిది అని నేను మనం చూస్తూ నదీ ప్రవాహంలో కొండ ప్రతిఫలిస్తూ ఉంటుంది ప్రతిఫలనము కదిలినట్లు కనబడుతుంది నది యొక్క కదలికను బట్టి వాస్తవంలో కదిలేది నదియే కానీ ప్రతిఫలనము కాదు ప్రతిఫలనములకు ఆశ్చర్యమైన కొండ శిఖరము కూడా కాదు కదిలేదు ప్రవాహం మాత్రమే సరిగ్గా అదే విధంగా పురుషుడు లేక పురుషతత్వము చైతన్యము ప్రవాహము వంటి దేహేంద్రియ మనస్సుల ఎందు ప్రవహిస్తుంది దేహాన్ని అక్కడ అలా కూర్చొని ఉన్న ఒక వస్తువు అని అనుకోకూడదు దేహాన్ని ఒక ఆబ్జెక్ట్ దృష్టితో చూడకూడదు ఎందుకంటే అది కాదు ఇప్పుడు తరంగం ఉంటుంది కెరటము కెరటము అదొక వస్తువా లేకపోతే కదలికయా కదలిక కదలికకు కెరటము అని పేరు వస్తువు అయితే ఏదైనా పోనీ సంజీవ విష్ణుకీశ్వరం రెండు మూడు కెరటాలు చూద్దాం సో కెరటం అనేది వస్తువు కాదు వస్తువులా భాషిస్తుంది కెరటం కదలిక దేహం కూడా అంటే బాడీ ఈజ్ ఎ వేవ్ ఇట్స్ ఎ మూమెంట్ విజేతనే జగత్తంటా కూడా కదలిక ఫినామినల్ అది మనం ఏం చేస్తామంటే ఆ సాదృశ్యాన్ని బట్టి అంటే కోరికల్ని బట్టి నేను ఎలా ఉందో ఈవేళ కూడా అలాగే ఉంది కాబట్టి నిన్న ఉన్నదే ఈవేళ కూడా ఉన్నది అని అనుకుంటా అనుకునే కాబట్టి ఇదడు ఒక స్థిరమైన వస్తువు అని భ్రమపడ నది కూడా అడిగితే కదా ఓ ఫిలాసఫర్ అన్నాడు మీరు ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేయలేరు మూడుసార్లు మునుగుతారు మనవాళ్ళు ఒకసారి మునిగాడు లేచాడు మీరు ఏమనుకుంటారు నేను అదే నదిలో మూడు సార్లు మునిగేమో అదే నది లేదు అక్కడ నేను మునిగి ఆ నది వెళ్ళిపోయిన కొత్త నది వచ్చేసింది అది వెళ్ళిపోయి ఇంకో కొత్త నది వచ్చేసింది అంటే మనం మాట వలసకి పేరు పెట్టుకుని అదే గంగా అనుకుంటాం అదేది ఏది ఉంది మీ పేరుని బట్టి ఉంటుందండి మీ పేరుని బట్టి మీ కథలను బట్టి ఉంటుందా మీరు కాశీ వెళ్ళారు గంగను చూశారు ఇప్పుడు ఆ గంగే అనుకుంటే ఆ ఉంటుందా అలా కానీ మీరు పెట్టుకున్న పేరు దేహము కూడా అతిది కొన్ని గంగవశనం అలాంటి పెట్టండి అది ఇలాంటి పాయింట్ పాయింట్ ఇస్తే బాడీ కాబట్టి బాడీ అన్నది ఒక ప్రవాహము అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది దాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనస్సు కదులుతుందని తెలుస్తూనే ఉంటుంది కానీ ఈ ప్రవాహము తెలుసుకుంటూ దాంట్లో ప్రతిఫలిస్తూ దాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఆత్మచైతన్యము ఆ ఎరుకగలదో అది ఉపద్రష్ట భాష్యకారుల అవతారిక తస్ ఏ పునః సాక్షాత్ నిర్దేశ్రీయతే అది తస్యా అంటే ఆ పరమాత్మ యొక్క ఆత్మచైతన్యము యొక్క నిర్దేశము అంటే వర్ణన పురుష ప్రకృతిస్థోహి అని వర్ణించారు కదా పురుషతత్వాన్ని అదే పురుషతత్వాన్ని మళ్ళీ ఇంకోసారి వర్ణిస్తున్నారు ఇంతకుముందు పురుషతత్వాన్ని ఎలా వర్ణించారు ప్రకృతి తాదాత్మ్యము అనే అంశంగా వర్ణించారు ప్రకృతితోటి దానికి ఉండే సంబంధాన్ని పెట్టుకుని ఆ సంబంధ దృష్టితోటి వర్ణించారు ఇప్పుడు ఆ సంబంధం సరే చూసినాము ఇప్పుడు సాక్షాత్తుగా ప్రకృతి సంబంధం విషయం ప్రక్కన పెట్టి ఇది అది ఏమి ప్రకృతి సంబంధం వలన గుణ ప్రకృతి యొక్క గుణములను సుఖదుఖములను ఇత్యాదులను అనుభవిస్తుంది అని చెప్పి ఉన్నాము అదే ప్రకృ పురుషతత్వము స్వయంగా సాక్షాత్తుగా అది ఎక్కిది అనే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పడానికి పూలుకుంటున్నాడు అని అవతారి నిర్దేశక్రియతే ఎలాగంటే చూడండి ప్రకృతి అంటే కదిలేది అని అనుకున్నాను ఆ నామరూపాత్మకముగా వ్యక్తమయ్యేది ప్రకృతి నామరూపములుగా ప్రకటమవుతూ ఉండేది ప్రకృతి ఆ నామరూపములుగా ప్రకటమయ్యే ప్రకృతికి ఆశ్రయము లేక ఆలంబనముగా ఉంటూ తాను స్వయంగా ఎటువంటి వికారములు లేనిది పురుష అంటే అర్థం నేనే It is the manifest, the, the prakruti is the manifest in the unmanifest. Unmanifest law, manifest prakruti. Beginningless law, beginning prakruti. Endless law, end prakruti. Changeless law, change prakruti. So, purusha tatmamo, beginningless, endless, changeless, unmanifest. తీగ చెట్టు ఉందనుకోండి తీగ చెట్టునే ఆశ్రయించి ఉంటుంది చెట్టు స్వతహాగా ఉంటుంది చెట్టు కలరకంగా ఉంటుంది తీగ చుట్టుకుంటూ కదులుతూ ఉంటుంది అలాగే దృష్టి తీసుకోవచ్చు ప్రకృతి పురుషులు ఆ విధంగా ఉంటాయి ప్రకృతి ప్రకటమవుతుంది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది డిజల్యూషన్ విలీనం అయిపోతుంది కానీ ఆత్మ చైతన్యము కాలమునకు అతీతముగా నిత్యము వ్యక్తి వికారములు లేకుండా అలా స్థిరంగా ఉంటుంది ప్రకృతి సరే పురుషతత్వం మీకు ప్రకృతి జీవించి ఉన్నట్లుగా మీకు కనపడుతుంది ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి అది బతికి ఉన్నట్లుగా కనపడుతుంది నిజానికి దేహము ఎప్పుడూ బతికి ఉండదు అది ఎప్పుడూ గడమే దేహోని జానాతి గ్రహములు ఎవడైనా పోయారంటే జనాలు కంగారు పడిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వేది చేస్తూ ఉంటారు అదంతా కూడా ప్రకృతి పురుష తత్వము యొక్క వివేకము తెలియకపోవడం చేత వచ్చినటువంటి ఒక పద్ధతి తర్వాత ఈ పద్ధతిలో ఎలా ఉంటాయంటే గతానుగతికోలు ఒకహా ఎవడైనా పోయినప్పుడు ఏడవాలి కాబట్టి మనం ఏడు చేద్దాము అన్నట్టుగా తప్ప వీడు నిజంగా ఏడుపు వచ్చేసి అన్ని సందర్భాల్లో చెప్పడానికి వీలు ఎంతో ఓకే సార్ అంత ఏడు పుట్టింది దాన్ని కొంత గట్టిగా చేసేది ఇప్పుడు ఎవడైనా పోయినప్పుడు హలో సార్ వెల్కమ్ ప్లీజ్ కామని మీరు నవ్వు ముఖంతో ఎవరైనా పలకరించారని కొన్ని వచ్చిన వాళ్ళని వాళ్ళు కంగారు పెడతారు సరే విడికల్ కాబట్టి ఏం పలకరించకుండా అలా వేడు ముఖం కూర్చుంటే వాడు వచ్చి అయ్యో సారీ అంటాడు అవునండి అంటే వాడు దాడు వాడు పోతాడు మనం ఇలా పోతూ ఉంటుంది లోకం అలవాటు పండు ఉంటారు ఎంతో కొంత ఏడుపుకు అలవాటుకుంటూ ఉంటారు సెంటిమెంటే అందుకోసం సెంటిమెంటే తప్ప దీంట్లో పెద్ద విద్యోరం ఏమీ లేదు నా పాయింట్ ఏంటంటే ప్రకృతి అన్నది ఎప్పుడూ అలా ఉంటుంది డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది అసలు ప్రకృతికి ఎప్పుడూ కూడా జీవనము అనేది ప్రకృతికి స్వతహాగా ఉండదు దేహానికి స్వతహాగా జీవనము అనేది ఉండదు అది ఆ పురుషతత్వమును బట్టి అది బ్రతికి ఉన్నట్లుగా మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది దానికి స్వతహాగా బతుకు లేదు ఇప్పుడు శవాన్ని మోసపోతూ ఉంటారు నలుగురు నలుగురు శవాన్ని మోసపో సాగుతూ ఉంటుంది నలుగురితో మంచిగా ఉండాలి ఎందుకంటే మోయడానికి కనీసం నలుగురు అవసరం అవుతారు అక్కడి నుంచే వచ్చిందా సాగుదారు మంచిగా ఎదుగుండడం పొలం మంచిగా ఉండొచ్చు కదా కాజరా బాబు నలుగురితో మంచిగా ఉండాలి ముగ్గురితో కాదు నలుగురితో సో దేవురు పోసుకుపోతూ ఉంటారు ఈ దేహాన్ని పోసుకుపోతూ ఉంటే రమణ మహర్షి అన్నారు నాలుగు శవాలు ఒక శవాన్ని మోసుకున్నాయి నిజంగా నేను చెప్పి మాత్రమే ఆఘా ఇచ్చే మాటలాగా కనపట్టం లేదు కదా నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే మరి ప్రకృతి పురుష వివేకం ఇలాగే ఉంటుంది ఎనివే సో ప్రకృతి అనేది స్వతహగా దానికి బతుకునే లేదు అది బతికున్నట్లుగా కనబడుతుంది పురుషతత్వం యొక్క సన్నిధానం చేత తర్వాత ప్రకృతి అంటే గుణములు ఉంటాయి అట్రిబ్యూట్స్ పురుషతత్వమునందు గుణములు ఉండవు దెన్ ప్రకృతి ఇస్ అట్రిబ్యూట్స్ ఇన్ ది అట్రిబ్యూట్లెస్ అది దాని యొక్క స్వరూపము కాబట్టి ప్రకృతి ఇస్ ది నేమ్ ఇన్ ది నేమ్లెస్ ప్రకృతి ఇస్ ది ఫార్మ్ ఇన్ ది ఫార్మ్ నెస్ సో అటువంటి ఆ పురుషతత్వాన్ని సాక్షాత్తుగా నిర్దేశించడానికి భగవానుడు పూనుకుంటున్నాడు ఆ పురుషతత్వము దానికి అనేక పేర్లు చెప్తున్నారు ఈ శ్లోకంలో అనేక పేర్లు జీవ ఈశ్వరుల యొక్క స్వరూపంలో అభేదము అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఒక బలమైన ప్రమాణంగా కోర్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏది జీవుడు జీవుడని మీరు అనుకుంటున్నారో ఆ జీవుడికే పరమాత్మ అని కూడా ఆ జీవుడికే పేరు అని చెప్తున్నారు పరమాత్మేది చాచుక్త ఆ పురుషతత్వమునకే పరమాత్మ అని కూడా పేరు ఆ చైతన్యం అనేది దానికే ఇన్ని పేర్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎలక్ట్రిసిటీకే ఒక సందర్భంలో ఫ్యాన్ అని పేరు ఎలక్ట్రిసిటీకై మరో సందర్భంలో బల్బ్ అని పేరు ఎలక్ట్రిసిటీకై ఇంకో సందర్భంలో టీవీ అని పేరు మరో సందర్భంలో హీటర్ అని పేరు మరో సందర్భంలో కూలర్ అని పేరు ఈ పేర్లు అన్నీ దేనికి వచ్చాయి ఎలక్ట్రిసిటీకే వచ్చాయి ఆయా ఉపాధులను బట్టి వచ్చాయి స్వతహాగా ఎలక్ట్రిసిటీకి ఏ పేరు పెడదాము ఏ పేరు లేదు స్వతహాగా పెట్టి పేరు అంటూ ఏమీ ఉండదు ఏదైనా పేరు మీరు పెట్టుకున్న పెట్టుకోవచ్చు పేర్లన్నీ కూడా ఉపాధులను బట్టి వచ్చాయి కాబట్టి ఇది అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మచైతన్యమునకే ఆ ఉపాధులను బట్టి అనేక పేర్లు ఇక్కడ పెడుతున్నారు ఆ పేర్లు ఇక్కడ పెట్టి పేర్లు చెప్పే ముందు నేను ఇంకో కొన్ని పేర్లు చెప్తాను మీరు గమనించండి మాయాశక్తి అవచ్ఛిన్నమైన చైతన్యములకు ఈశ్వరుడని పేరు మహత్తత్వముతో అవచ్ఛిన్నమైన చైతన్యములకు హిరణ్య బ్రహ్మని పేరు కాస్మిక్ లైఫ్ యూనివర్సల్ లైఫ్ ప్రాణ అంటారు దానిచేత అవచ్ఛిన్నమైన చైతన్యములకు సూత్రాత్మ అని పేరు బ్రహ్మాండము ఈ ఫిజికల్ యూనివర్స్ చేత అవచ్ఛిన్నమైన చైతన్యానికి విరాక్ పేరు ఒక పరిచ్ఛన్నమైన దేహము చేతన అవచ్ఛన్నమైన చైతన్యానికి జీవుడని పేరు ఇన్ని పేర్లు ఉంటాయి ఇలాగ మీరు ఆ ఉపాధిని మార్చినప్పుడల్లా పేరు మారుతూ ఉంటుంది మనిషికి లేవు పేర్లు మనిషి కూడా ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఆఫీసర్ అంటారు ఇంటికి వస్తే అమ్మ ఆ లేడీకి భక్త తండ్రికి కొడుకు అంటారు పిల్ల పిల్లాడికి తండ్రి అంటారు వీడికి ఇన్ని పేర్లు వచ్చాయలేదా స్వతహాగా ఏ పేరు పెట్టాలి చెప్పండి ఇన్ని పేర్లు ఉన్నాయి కదా స్వతహాగా ఏ పేరు పెట్టాలి చెప్పడం కష్టం ఇవన్నీ ఆ సందర్భాల్లో బట్టి పేర్లే తప్ప స్వతహాగా ఏ పేరు చెప్పడం కష్టం స్వతహాగా మీ పేరే ఒకటి చెప్పండి నేను చూస్తాను మీ ప్రజ్ఞ స్వతహాగా మీ పేరే ఒకటి అంటే మన విషయాన్ని చెప్పారనుకోండి మీరు గల బుద్ధిమంతుల కానీ హ్యాంగ్ యాక్సెప్టెడ్ దట్ మచ్ మనిషి అనేది కూడా టూ లెగ్డ్ రెండు కాళ్ళు కలిగి ఉన్న దేహము అనే అపేక్షను అది కూడా అది కూడా స్వతహాగా వచ్చిన పేరు కాదే కాదు అటువంటి అనేక నామధేయాల్లో ఆ పురుష తత్వానికి కొన్ని పేర్లు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక పేరు ఏమిటి ఉపద్రష్ట చూసేవాడు ద్రష్ట అంటే చూసేవాడు చూసేవాడు అంటే తెలుసుకునేవాడని అర్థం ద్రష్ట అంటే జ్ఞాత అని అర్థం అలా కళ్ళప్పగించి చూస్తున్నాడు అని అనుకోరాదు తెలియనివాడు ఎలా తెలియనివాడు చాలా దగ్గరగా ఉండి తెలియనివాడు ఆత్మచైతన్యము అదే పురస అంటారు అది దేహమును తెలుస్తూ ఉంటుంది ఎలా తెలుస్తూ ఉంటుంది చాలా దగ్గరగా ఉండి దేహానికి దేహాన్ని తెలుస్తూ ఉంటుంది మనస్సుకి చాలా దగ్గరగా ఉండి మనస్సుని తెలుస్తూ ఉంటుంది సూర్యుడు సూర్యప్రకాశము అద్దమును మెడిసీట్లా చేస్తుంది ఎలా చేస్తుంది అద్దానికి చాలా దగ్గరగా ఉంది అద్దాన్ని మెడిసీట్లా చేస్తుంది అద్దంలో మీరు ముఖం చూసుకున్నప్పుడు మీ ముఖానికి చాలా దగ్గరగా ఉంది మీ ముఖాన్ని మెడిసీట్లో చేస్తుంది ఘటపటాది వస్తువులకు చాలా దగ్గరగా ఉంది వాటిని మెరిసీట్లో వాటిని ప్రకాశించేలా చేస్తుంది అదేవిధంగా దేహము ఇంద్రియములు మనస్సు వీటికి చాలా దగ్గరగా ఉంటూ వాటిని తెలుసుకుంటూ వాటిని ప్రకాశింపజేవిత ఆ కారణంగా దానికి ఉపద్రష్ట అని పేరు భాష గారు ఉపద్రష్ట సమీపస్థ సంద్రష్ట చాలా దగ్గరగా ఉంటున్నదై తెలుసుకునేది దాని తాత్పర్యం ఏమిటంటే అవ్యాపృత తెలుసుకోవడమే దాని పని తెలుసుకోవడమే అది అది చేసి పదే అనేవి ఉండదు వ్యా మీరు వ్యాపారము అనే మాట విన్నారు కదా వ్యాపారము సంస్కృత పదం సంస్కృతం తెలుగు కాదు తెలుగులో వ్యాపారం అంటే వర్తకం అని అర్థం అది కాదు ఇక్కడ సంస్కృతంలో వ్యాపారము అంటే ఫంక్షన్ ఒక పనిని చేయుట ఇప్పుడు ఫ్యాన్ వ్యాపారము చేస్తోంది అంటే ఫ్యాన్ ఏదో వర్తకం చేస్తోందనే అర్థం అలాగా తెలుగు పదాలని జాగ్రత్తగా తెలుగు భాషలో ఉండే పడికట్టు ప్రయోగాన్ని ఇక్కడ పెట్టకూడదు ఫ్యాన్ వర్తకం చేస్తోంది దీపం వర్తకం చేస్తుంది హీటర్ వర్తకం చేస్తోంది అలా అనుకున్నారు ఫ్యాన్ వ్యాపారము చేస్తోంది అంటే ఇట్ ఈస్ ఫంక్షన్ అది చేయాల్సిన పదవి చేస్తుంది ఇప్పుడు మనస్సు వ్యాపారం చేసుకోండా లేదా అంటే మనము చేస్తూ ఏది వ్యాపారం చేస్తుందో దాన్ని ఏమంటారంటే వ్యాపృతము అంటారు అక్కడి నుంచే వచ్చి ఆ పురులో ఉండే రుయేది వృద్ధొస్తే ఆరై పువ్వులో ఉండే రూ ఏది వ్యాపారము ఇప్పుడు ఈ సమావేశంలో దేహము ఇంద్రియములు మనస్సు వ్యాపారం చేస్తూ ఉంటాయి కానీ వాటిని దగ్గరగా ఉండి తెలుసుకుంటూ వాటిని ప్రకాశింపజేస్తూ ఉండే పురుషతత్వమునందు ఎటువంటి వ్యాపారము ఉండదు ఇప్పుడు ఈ దేహమునందు రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి రెండు అంశాలున్నాయి ఒకటి డూయింగ్ చేయుట రెండవది నోయింగ్ తెలియట ఇంట్లో రెండున్నాయి చేయుట తెలియుట ఇంట్లో చేయుట ప్రకృతి తెలియుట పురుష ఓకే ఇప్పుడు కన్ఫ్యూషన్ అంటే అవివేకము ఎక్కడ ఉంటుందంటే చేయుటని పురుషుడికి అంత గట్టి తెలియుటను ప్రకృతికి అంత గడితే దాన్ని కన్ఫ్యూషన్ అంటారు ఉదాహరణకి ఆత్మకర్త అన్నారనుకోండి అంటే ప్రకృతి నుండే చేయుట డూయింగ్ని మీరు ఆత్మచైతన్యానికి అంతగట్టారు అదే అజ్ఞానం దేహము తెలుసుకుంటుంది అన్నారు అనుకోండి తెలుసుకోవడం అనే ఆత్మ ధర్మాన్ని దేహానికి అంటగట్టారు అది అజ్ఞానం కాబట్టి ఏమన్నా దేహోన జానాతి దేహము తెలుసుకోవటం లేదు ఆత్మ అకర్త ఆత్మ చేయుట్టలేదు మరి ఆత్మ చే చేయకపోతుంటే మరి ఏం చేస్తోంది అని అడగకూడదు ప్రశ్న తప్పుగా లేదు మరి ఆత్మ ఏమిటి అని అడగాలి అంతేగాని ఆత్మ ఏమి చేయకపోతే మరి ఏం చేస్తుందండి అని అడగదు అలా అడుగుతారు అలా అడుగుతున్నారంటే అర్థమేటో తెలుసిన ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనే ఒక భ్రమ చేత అలా ఆత్మ మనస్సు మననం చేస్తోంది ఇంద్రియాలు తమ తమ వ్యాపారాలని చేస్తున్నాయి దేహము చేసే పనులను అది చేస్తుంది మరి ఆత్మ ఏం చేస్తోంది ఏమీ చేయట్లేదు మరి ఏమి చేయకపోతుంటే ఏం చేస్తుంది అంటే అర్థం ఆ ప్రశ్న అలా ఎందుకు అడిగేదంటే ఏదో ఒకటి చేసి తీరాలి కదా అనే భ్రమ వల్ల అలా అడిగాడు అర్థమైందను మీకు పాయింట్ కాబట్టి అలా అడగకూడదు ఎవరు అడగాలి మరైతే ఆత్మ ఏమిటి అని అడగాలి అంటే ఉండుత ఏ ఆత్మ ఉపా దగ్గరగా ఉంటూ ద్రష్ట తెలియట దగ్గరగా ఉండడం తెలియడము ప్రకాశింపజేయడము సూర్యుడు ఏం చేస్తున్నాడు ఏమి చేయట్లేదు మరి ఏమిటి ఉన్నాడు తెలుసుకుంటున్నాడు ప్రకాశింపజేస్తున్నాడు ఉపద్రష్ట దానికి దృష్టాంతం యజ్ఞం జరుగుతూ ఉంటుంది యజ్ఞం జరుగుతూ ఉంటే అనేక మంది ఉంటారు ఈ రుత్విప్తులు తమ తమ పనులలో చేస్తూ ఎప్పుడైనా యజ్ఞశాలలో చూశారు కదా ఇవాళ యజ్ఞాలు అవుతూ ఉంటాయి ఎన్టీఆర్ స్టేడియంలోనూ అక్కడ ఎప్పుడైనా వెళ్ళున్నట్లయితే అక్కడ అనేక మంది వృకృత్తులు అనేక హోమాలు ఇంకా చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ పైన ఉండి నడిపించే యజమానులు అంటే ఆ పెద్ద యజ్ఞాన్ని చేయిస్తున్నాయని ఆయన కూడా చాలా బిజీగా ఉంటాడు ఆయన కూడా ఏదో చేయిస్తూ ఉంటాడు అక్కడ ఏమీ చేయకుండా ఆయన కూర్చుని ఉంటాడు ఆయన బ్రహ్మ అంటారు ఆయన పేరు ఆయన ఏమీ చేయాలి ఆయనకు సీట్ ఇస్తారు ఆ కూర్చుని అన్నీ చూస్తూ ఉంటాడు ఓకే అదిదృష్టా ఆత్మతత్వం వర్తిం యథార్విజమానూ యర్మవ్యాపృతూ తటస్థ అన్య అవ్యాపృక యజ్ఞ విద్యాకుశత్వ్యజమానవ్యాపారణదోషాణ ఈక్షిత అది దృష్టాంతం కథ ఎలాగైతే ఆ దృష్టాంతంలో ఆయన బ్రహ్మ అనే మాట అనలేదు బ్రహ్మ అనే ఒక ఆయన ఉంటాడు ఆయన ఎలా ఉంటాడంటే ఆయన వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఆయన ఏమి చేయడు ఋత్విక్కులు యజమానులు సహా అందరూ కూడా తమ తమ కర్మలను యజ్ఞ కర్మలను చేస్తూ హడాల్డిగా ఉంటారు వ్యాపృతే వ్యాపారంలోనూ చేస్తూ ఉంటూ ఈ బ్రహ్మ ఎలా ఉంటాడంటే తటస్థ ఆ కర్మ చేరిగే చోట ఉండడు కొంచెం పక్కన ఎత్తుగా ఒక చోట కూర్చుని ఉంటాడు నది ప్రవహిస్తుంటే ఒడ్డు మీద కూర్చుంటాడు చూసారా అలాగే తటస్థ అంటే తటే ఇప్పుడు ఇక్కడ మనందరం ఉంటే ఒక ఆయన వెళ్ళి ఆ పైన కూర్చున్నారనుకోండి అలాగే తటస్థ అక్కడ కూర్చుంటాడు అన్య వీళ్ళకంటే భిన్నంగా ఉంటాడు ఆయన వికృత్వం కాదు ఆయన యజమానుడు కాదు అన్యహంటే అర్థం అది ఏమండ అవ్యాపృత ఆయన ఏమి చేయడు అలా కూర్చుని ఉంటాడు ఏమి చేయడు అయితే మరి ఆయనకేమీ తెలియదేమో పాపం ఈ యజ్ఞం గురించి ఏమీ తెలియదేమో అధ్యాపనలాగా ముద్దపప్పు లాగా కూర్చుని ఉన్నాడేమో అనుకోవడానికి లేదు యజ్ఞ విద్య కుశల యజ్ఞ దాని యొక్క విద్య అదో విద్య ప్రతీది విద్య కాబట్టి యజ్ఞము యొక్క విద్య అనేది ఉన్నది కదా ఇది గొప్ప శాస్త్రం అది విద్యలు కాని విద్యలుగా చలామణి అయిపోతున్నప్పుడు యజ్ఞ విద్యకి ఏమి దాని యొక్క మహిమ ఎప్పటికీ ఉన్నది ఆ యజ్ఞ విష ఆ యజ్ఞ విద్యలో ఈయన పెద్ద దెప్ప కుశల యజ్ఞం వీళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే ఆయన అడగాల్సిందిగా యజ్ఞ విద్య కుశల ఆయన ఏం చేస్తాడు ఈక్షిక అలా చూస్తూ ఏమిటి చూస్తాడండి ఋత్వి యజమానులు రుత్విక్కులు యజమానులు చేసేటువంటి తమ తమ వ్యాపారాల్లో ఉండే గుణాలని దోషాలని కూడా అలా చూస్తూ ఉంటాడు గుణాలని చూస్తాడు వీడు బాగానే చేశాడు అని చూస్తాడు వీడు సరిగ్గా చేయలేదు అని చూస్తాడు రుత్విక్లు హోమం చేసేప్పుడు పద్ధతిలో చేయాలి హోమం చేసేప్పుడు స్వాహ్ హోమం చేయాలి మామూలుగా గిన్నె హట్టు పెట్టుకుని ఆ గిన్నె నిండా నెయ్యి పెట్టేసుకుని వాళ్ళింత పొడుగట్టి సురుక్కు హటెట్టుకుని ఆ పోసుకుంటూ పోతూ ఉండడం కాదు అలా కనపడుతుంది మనకు టీవీలో అక్కడ ఈయన పని ఆ గిన్నెలో ఉన్న నెయ్యి ఈ దీంతో దాంట్లో నిప్పుల్లో వేసేటమే నా పని అన్నట్టుగా కూర్చుని వేసేస్తూ ఉండడం తప్పదు అలాగ అలా వేసుకుంటూ పోతూ ఉండడం అలా చేయకూడదు కొంచెం మంత్రాన్ని బట్టి పోతూడదు స్వాహా పుష్ప కొంచెం మంత్రం పొడుగ్గా ఉందనుకోండి ఆగాలి ఓం ప్రియమ్మ కయ్య గా మహే సుకృంధం కుష్టివర్ధనం కను మృత్యోన్ముఖి అమామృత స్వాహాలి అంతే తప్ప ప్రియంబకయమహేనప్పటిక చింత వేసేసాడు ఇంకో చింత వేసేసాడు స్వాహా అప్పుడు ఎందుకంటే స్వాహాని లోపల మూడు సార్లు వేసేస్తే స్వాహాని ఎప్పటికీ అలా ఒకడు హోమం చేస్తున్నాడు ఆ బ్రహ్మకు తెలిసిపోతుంది వీడు వీడికి విషయం కలిగి కానీ తెలుస్తుంది ఆయన వచ్చి ఏదైంది దెబ్బలాడ్డు అలా కుట్టు చూస్తూ ఉంటాడు ఇంకొకడు కరెక్ట్గా స్వాహార్ వేస్తాడు యజమానుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడా లేకపోతే ఎందుకంటే స్వాహా అన్నప్పుడు త్యాగముని చెప్పుతా అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ స్వాహాన్న వెంటనే ఆయన ఏమనాలి ఓం శ్రీరుద్రాయ శ్రీ రుద్రాయ ఇదం నమమా అనాలి ఈ స్వాహాన్న వెంటనే ఆయన అనాలి రుత్ అనకూడదు అది అండకూడదు యజమానుడు అనాలి కానీ యజమానుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు మరి ఎవడు చెప్తారో శ్రీ రుద్రాయ ఇదం నమమా అని త్యాగాన్ని ఎవడు చెప్తాడు త్యాగం తప్పకుండా నెక్స్ట్ మంత్రం వీడు చదవకూడదు వాడు హోమం చేయకూడదు వీళ్ళు ఆదు ఉంటారు నేను చూశాను ఏమయ్య యజమాని ఎక్కడున్నావు నువ్వు ఇటుకేసి చూస్తున్నావు అటుకేసి చూస్తావేంటి వీళ్ళు ఆగారు చెప్పు తాగని చెప్పు అంటే ఏమి హోమం చేశారు శ్రీరుద్రాయ ఏదన్నామ్మమా అని చెప్పు ఎందుకంటే ఆయన పరిశీలించారు ఎవరు ఏమి హోమం చేశారో ఫాలో అయితే చెప్పగలుగుతాను క్షీరుద్రాదనమ్మ ఆహో అలాగా సారీ శ్రీరుద్రాయ ఇదన్నమ్మమా అప్పుడు నెక్స్ట్ మంత్రం వీళ్ళు అందుకుంటారు ఇదంతా చూస్తూ ఉంటాడు ఆయన ఏం నిలబలాడ్డా ఎవరిని కాదండి కాదంటే వాళ్ళు వింటారా పెడతారా ఉడికే చూస్తూ ఉంటాడు బ్రహ్మ బ్రహ్మలో వాడిని పెట్టుకోవాలి పెట్టుకుంటే వాడు గుణదోషాలు చెప్తాడు అంతా అయిపోయిన తర్వాత అడగాలి చదండి ఎలా ఉందని అంత బాగానే ఉందో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది మీరు అని ఆయన అది నెక్స్ట్ సెషన్కి చేసుకుంటాను ఉడికే మీకు నేను ఉపద్రష్ట అనే పదానికి దృష్టాంత తద్వత్ కార్యకరణ వ్యాపారూ అవ్యాపృత అన్య విలక్షణ తాం కార్యకరణాం సవ్యాపారాణం సామీప్యన ద్రష్ట ఉపద్రష్ట తద్వత అదేవిధంగా ఇది ఒక పెద్ద యజ్ఞశాల దీనికి కురుక్షేత్రము అని పేరు కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రము అని అర్థం ఈ యజ్ఞశాలలోనే ఇక్కడ కూడా దేహము ఎవేవో పనులు చేస్తూ కరణ ఇంద్రియములు ఎవరిలో పనులు చేస్తూ ఉంటాయి కళ్ళు చూస్తూ ఉంటుంది చేతులు పట్టుకుంటూ ఉంటాయి కాళ్ళు నడుస్తూ ఉంటాయి మనస్సు మననం చేస్తూ ఉంటుంది బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంటుంది ఇవన్నీ పనులు ఇవన్నీ చేసేస్తూ ఉంటాయి చేసేస్తూ ఉంటే ఆ సాక్షి చైతన్యము అవి ఏమి చేయదు అవ్యాక ఇది మీరు అనుభవానికి తెచ్చుకోవాలి పాఠమైతే చదివేస్తున్నాము మీరు ఆ సాక్షి చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవానికి ఎలా వస్తుందో చెప్పంటారా మీకు మీరు ఆ బ్రహ్మ ఎలా అయితే వీళ్ళందరినీ సాక్షిగా చూస్తాడో అలా మీరు మనస్సుని దేహాన్ని ఇంద్రియాలని సాక్షిగా చూడడం అభ్యాసం చేయాలి చేస్తే మీకు తెలిసిపోతుంది ఓ వారు ఇదే సంగతి ఇవి వాటి పనులు పనులు చేస్తూ ఉంటాయి నేను సాక్షిం కదా అని తెలుసు ఇప్పుడు నాతో అడుగు అంటారు ఎవరి మనస్సు అస్సలు నిలబట్టం లేదండి అంటారు అంటే నేను అంటాను మనస్సు అస్సలు నిలబట్టడం లేదంటే నేను సమస్య ఎందుకు వచ్చింది అసలు మీకు ఎందుకు వచ్చిందో చెప్పమంటారా ఆ మనస్సు నేనే నేనే ఆ మనస్సు అని మీరు అనుకోబట్టి సమస్య వచ్చింది కదా ఇప్పుడు మనస్సు మీరు అవ్వబట్టే కదా సమస్య పరిగణించి మీరు సలహా అడిగింది కాబట్టి కానీ నేనేమంటాను చూడండి మీరు పనిచేయండి మనస్సు గురించి చింత చేయడం మానేయండి ముందు ముందు వర్రీ అవ్వడం మానేండి ఎందుకంటే మనస్సులు వర్రీ ఇవ్వతూ ఇప్పుడు రెండు వదీలు ఒకటి మనస్సు అధికంగా అలజడిగా ఉండడం దట్ ఈజ్ వన్ వరీ బికాస్ అది అధికంగా అలజడిగా ఉంది కాబట్టి హీ దట్స్ వరీ దట్ ఈజ్ వరీ అబౌట్ వరీ క్లాస్ మధ్యలో నమస్కారాలు లేవండి కూర్చోండి ఎనివే కనుక మనస్సు అలా వదీ అయిపోతుంటే అది వదిలి అవుతుందని మీరు వదిలి అయితే ఇప్పుడు వదిలి అప్పుడు వదిలి ఎప్పటికీ చేయలేదు కాబట్టి నేను ఏమంటాను సాఫ్ మరీ అబౌట్ మైండ్స్ మూమెంట్ మైండ్ యొక్క అలజడి గురించి మీరు వదిలే అవ్వడం మరి ఏం చేయకుంటారు యూ బీ డె విట్నెస్ మీరు సాక్షిగా ఉండండి సాక్షిగా ఉండడం మీరు ట్రై మీరు పనిచేయండి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి శనివారం క్లాసు లోపల మీరు ఒకటి అభ్యాసం చేయండి అదేమంటే మీ మనస్సుకు అలజడి కలిగినప్పుడల్లా మీకు నా మాట గుర్తు రావాలి ఎలర్ట్గా ఉంటే గుర్తు వస్తుంది లేకపోతే గుర్తు అయ్యే మర్చిపోయే ఉండే ఇంకేముంది మీకు మనస్సుకి అలజడి కలిగినప్పుడు అలా ఓహో ఆ స్వామి అలా చెప్పాడు కదా ఇప్పుడు అలజడి కలిగింది కదా లెట్ మీ వాచ్ ది మైండ్ అని కలు మూసుకుని ఆ మనస్సును వాచ్ చేయండి అట్లీస్ట్ రెండు మూడు నిమిషాలు తక్కువ కాకుండా మనస్సుని మీరు సాక్షిగా చూడాలి అప్పుడు ఏమవుతుందో నాకు చెప్పండి మీరు మళ్ళీ శనివారు నా మీరు ఏం చెప్తారో నేను సాక్షిగా చూస్తున్నప్పుడు నా మనస్సు అలజట తగ్గిపోయి కామైపోయి అసలు మనస్సే లేనట్టుగా అయిపోయింది ఏం చెప్తారు మళ్ళీ మర్చిపోతారు సాక్షిగా చూస్తూ ఉంటారు మర్చిపోయి ఇంకేదో వెళ్ళిపోతుంది మనస్సు అప్పుడు మళ్ళీ అలజట వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటి మీరు సావధానంగా సాక్షిగా ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది మీరు అసావధానులుగా ఉన్నప్పుడు మాత్రమే మనస్సు అలజడిగా ఉంటుంది ఈ సెంటెన్స్ మీకు అర్థమయ్యాయా ఈ రెండు మాటలు అర్థమయ్యాయా దీన్ని పట్టుకోండి మీరు పట్టుకొని మనస్సుని సాక్షిగా దర్శించటం మీరు అభ్యాసం చేయండి చేస్తే మీకు తెలిసిపోతుంది ఏమని నేను చూసేవాడని కానీ చేసేవాడను కాదు మరి చేసేది ఎవరు మనస్సే తర్వాత మీరు శ్వాసను పరిశీలించండి శ్వాసను పరిశీలించేటువంటి మెడిటేషన్స్ మూడు ఉన్నాయి బుద్ధిస్ట్ మెడిటేషన్స్ బుద్ధిస్ట్ అన్నా వేదాంత ఒకటే తేడా లేదు ఇప్పుడు మీకు కొన్ని చోట్ల బుద్ధుడికి బొద్వేక్కు ఉంటుంది పెద్ద పొట్టు ఉంటుంది బెల్లి బుద్ధ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శ్వాసను ఆ బెల్లి బేసిస్ మీద పరిశీలిస్తున్నాడు అని అర్థం అంటే దాని పిలిచినప్పుడు బెల్లి ముందుకు వస్తుంది పొట్ట విడిచిపెట్టినప్పుడు వెనక్కిపోతుంది అది పరిశీలిస్తున్నాడు అనమాట అది ఎలా చూపించడం చిత్రంలో ఎలా చూపిస్తారు అంటే ఆయన కొంచెం పొట్ట చూపిస్తారు బుద్ధుడికి పొట్ట దడతారు అసలు బుద్ధుడికి పొట్ట ఉందని కాదు అర్థం ఆయన పొట్ట బేసిస్గా శ్వాసను పరిశీలిస్తున్నాడు తర్వాత మహావీరుడు చిత్రాలు మీరు ఎప్పుడైనా చూస్తే కొంచెం చెస్ట్ డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది చెస్ట్ కొంచెం పెద్దదిగా ఉంటుంది మన ఇండియన్ బుద్ధ కూడా చెస్ట్ పెద్దదిగా ఉంటుంది చైనీస్ బుద్ధానికి పొట్ట పెద్దది ఉంటుంది ఎందుకంటే అక్కడ మెడిటేషన్ ధ్యానం ఈ శ్వాస ధ్యానంలో పొట్ట బేసిస్గా అక్కడ ప్రచారంలోకి వచ్చింది అదన కూడా ఉంటారు మెయిన్గా అలాగే మన ఇండియన్ బుద్ధాయి ఎలా ఉంటుందంటే పొట్ట ఉండదు పొట్ట మామూలుగానే ఉంటుంది చెస్ట్ కొంచెం విశాలంగా ఉంటుంది మామూలు కంటే ఒక్క ఎక్కువ విశాలంగా ఉంటుంది మహావీరుడు కూడా అంతే అదే దాని అర్థం ఏంటంటే ఆ శ్వాసని సాక్షిగా చూసేప్పుడు చెస్ట్ బేసిస్గా చూస్తాడు చెస్ట్లో మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది పొట్ట మూమెంట్ ముందుకి వెనక్కి ఉంటుంది చెస్ట్ మూమెంట్ ముందుకి వెనక్కి ఉండదు పక్కలకి ఇలా వస్తుంది చాలా తక్కువ ఉంటుంది అలాగా అది పరిశీలన అంటే ఆయన మెడిటేషన్ చేస్తున్నాడు అనమాట తర్వాత ఇంకో బుద్ధుడు ఉంటాడు దాన్ని ఏమీ ఉండదు ఒకటి చిరునవ్వు ఉంటుంది చెస్ట్ మామూలుగా ఉంటుంది పొట్ట మామూలుగా ఉంటుంది అంటే ఇక్కడ పరిశీలిస్తున్నాడు అనమాట అది పోతుంది దిస్ ఇస్ ది విపశ్చనా మెడిటేషన్ మెయిన్గా అన్నీ ఉంటాయి విపశ్వనాలు అన్నీ ఉంటాయి బట్ దిస్ ఇస్ ది ప్రేమ విషయం మీరు ఇది అభ్యాసం చేయండి మూడు కూడా అభ్యాసం చేయండి కొద్ది రోజులు అభ్యాసం చేయండి చేస్తే మీకు తెలిసిపోతుంది ఏమని ఈ శ్వాస అనే మెషీను మీరు కాదు ఆ మెషీన్ దాని చేసుకుంటూ పోతుంది మీరు సాక్షిగా ఉన్నారు అని తెలిసిపోతుంది ఇది మీరు అభ్యాస అభ్యాసం చేస్తే తెలుస్తుంది ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో చూడండి మీ లోపల అధ్యాత్మ విద్య అంటారు దేవుడు మీ లోపల ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి మీ మనస్సు గురించి ఎన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది మీ శ్వాస గురించి ఎన్ని గొప్ప గొప్ప రహస్యాలను తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది అలాగే మీ దేహాన్ని కూడా మీరు ప్రతి భాగాన్ని పరిశీలించటం అభ్యాసం చేయొచ్చు సెన్సేషన్స్ని పరిశీలిస్తారు సరిగా ఉందనుకోండి ఆ తల్లి అనేది ఒక సెన్సేషన్ ఆ స్పర్శ దాన్ని పరిశీలించడం ఫ్యామిలీ మీతోంటే గాలి తగులుతుంది అనుకోండి స్పర్శ తెలుస్తూ ఉంటుంది దాన్ని పరిశీలించడం అంతా కూడా మరి మెడిటేషన్ ఏదైనా కొంచెం నొప్పి ఉందనుకోండి దాన్ని కూడా పరిశీలించేస్తూ ఉండడం అది కూడా ఒక సెన్సేషనే కదా నొప్పి కూడా దాన్ని పరిశీలించడం కాళ్ళు లాగుతున్నాయని రెండు మైళ్ళు నడిచిన మీద కాళ్ళు లాగుతున్నాయి అనుకోండి ఆ కాళ్ళు లాగడం అంటే మరి దాన్ని అలా అదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాళ్ళు లాగుతున్నాయి అంటారు అప్పుడు ఆ కాళ్ళని పరిశీలించడం ఓహో లాగుతున్నాయి కదా పరిశీలించడం బరువులు మోస బుధాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి బుధాలను పరిశీలించడం మీకు అనేక రహస్యాలు అధ్యాత్మంలో ఉండేటువంటి వింతను ఇంతవరకు మీరు తెలుసుకోకుండా వదిలిపెట్టేసింది అవన్నీ మీకు తెలియడం ప్రారంభిస్తున్నాయి తెలుసుకే ఏమిటండి గొప్ప అంటే ఇవన్నీ ప్రకృతి ఎందు ఉన్నాయి తప్ప నా ఎందు లేవు నేను సాక్షిస్వరూపుడను అనే అనుభవం కలుగుతుంది కాబట్టి ఇది అనుభవశాస్త్రం దీన్ని మీరు అనుభవం కింద తీసుకొచ్చేటువంటి పూచి మీ మీద గలదు మెడిటేషన్ మీరు పనిచేయండి గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి మీకు కావాల్సి వస్తే మన మిత్రుల వెళ్ళని అడిగి లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాం లేకపోతే సీబీ పట్టుకున్నాం డూ సంథింగ్ అట్ దే అదర్ అండ్ ప్రాక్టీస్ గైడెడ్ మెడిటేషన్స్ సాక్షిభావము గైడెడ్ మెడిటేషన్స్లో చాలా ప్రధానమైన అంశంగా ఉంటుంది తప్పనిసరిగా కొన్ని చోట్ల ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ధ్యానాన్ని చేసి మీ యొక్క సాక్షితత్వాన్ని మీరు తెలుసుకోవాల్సి ఇప్పుడు ఆ వాక్యాన్ని చూద్దాము తద్వత అదేవిధంగా కార్యకరణం వ్యాపారేషు కార్యములు కరణముల యొక్క వ్యాపారములు నడిచిపోతూ ఉంటాయి నది ప్రవహిస్తూ ఉంటున్నాయి కొండాను ఆ ప్రతిబింబము ప్రవహించవు అలాగే ఈ సాక్షి కూడా ఆ ప్రవాహాన్ని అలా సాక్షిగా చూస్తాడే తప్ప అవ్యాపృత ఆ వ్యాపారములతో కలగాపులగా అవ్వడం ఓ ఒక జన్ మాస్టర్ ఇది చెప్పానంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఓ జన్ రోజు సాయంకాలం రాత్రి భిక్షదో పూర్తి చేసుకుని నదీ తీరానికి వెళ్తూ పూర్వం అలా ఉండేవారు ఇప్పుడు అంతా అర్బనైజేషన్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో నిలబెట్టి హృషికేశ్ వెళ్ళారంటే హైదరాబాద్లో ఉన్నదానికంటే ఎక్కువ అల్లదిగా ఉంటుంది హృషికేశ్లో హృషికేశుని నిలబెట్టి ఉత్తరకాశీ వెళ్తే అక్కడ మరింత అల్లది ఉంటుంది అది నిలబెట్టి గంగోత్రి వెళ్ళారంటే ఈసి భక్తులందరూ అక్కడికి వచ్చి మిమ్మల్ని ధ్యానం కూడా చేసుకోలేవారు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరున్న ఇంట్లోనే ధ్యానం చేసుకోవాలి ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తే ఏమేమి ఉపయోగం ఉన్నాయి బికాస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అర్బనైజ్డ్ అర్బనైజ్ అవ్వక ఏం చేస్తుంది వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్స్ అయిపోయి ఇప్పుడు వన్ పాయింట్ త్రీ బిలియన్స్ అంటున్నారు మరి అర్బనైజ్ అవ్వకపోతే ఏమవుతుంది కాబట్టి మీరు ఇంట్లోనే ధ్యానం మొదలుపెట్టాలి ఈ కథలో ఆ జన్మాస్త మొనాస్టరీ నుంచి మొనాస్ట్రెండ్ మిగతా వాళ్ళు ఉంటారని కాదు రాత్రిపూట రెండు భిక్ష చేసి సమీపంలో ఉండే నదికి వెళ్ళేవాడు ఆ నది ఒడ్డున కూర్చునేవాడు వెళ్ళి దాడిలో ఓ బిల్డింగ్ ఉండేది ధనవంతుల యొక్క భవన్కి దానికి ఒక గోర్ఖ ఒక ఆయన ఆ వాచ్మన్ రోజు నేను వెళ్ళడం చూసి ఏమండే మహాత్మా మీరు వెళ్తున్నారు కదా నది ఒడ్డుకు వెళ్ళి చేస్తారు మీరని అడిగారు అంటే ఆయన అడిగారు నువ్వేం చేస్తావు అని అంటే నేను వాచ్మన్లో ఉన్నాండి సరే వాచ్మెన్లో ఏం చేస్తావు అంటే మేము ఏం ఏం వాచ్ చేస్తూ ఉంటానండి ఆ గేట్ని ఆ గేట్లోకి వెళ్ళే వాళ్ళని వచ్చి వాళ్ళని రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని అలా వాచ్ చేస్తూ ఉంటాం నేను అదే చేస్తాను అయ్యే నేను కూడా వాచ్ పన్నునే అయ్యో మీరు వాచ్ పొందేట్టు మీరు మహాత్ములు కదా గొప్ప కాదుగా నేను కూడా వాచ్ పన్నునే ఎటు వచ్చి నువ్వేమో జనాలని గేట్ని వాచ్ చేస్తూ ఉంటావు నేను నదీ ప్రవాహాన్ని వాచ్ చేస్తూ ఉంటాను అని చెప్పండి నదీ ప్రవాహాన్ని అలా వాచ్ చేయ సాక్షిగా మీరు ట్రై చేయండి సార్ అలాగే ఇదొక నది ఈ నది లోపల మనస్సు అనే మరో అంతర్వాహినిగా ఇంకో నది ప్రవహిస్తాం మీకు లోపల మీకు తెలుస్తూ కదా బయట వాళ్ళ దృష్ట్యా లోపల ఉంది కానీ మీకు లోపలేం లేదుగా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ నది యొక్క ప్రవాహాన్ని మీరు వాచ్ చేయడం అభ్యాసం చేస్తే మీకు అర్థమైపోతుంది ఏమని నేను సాక్షినే తప్ప ఈ వ్యాపారములకు కర్తను నేను కాను అని తెలిసిపోతుంది అవ్యాపృత నా ఎందు చలనమేమీ లేదు నేను ఉన్నవాడనే దాని చేయువాడను గాను అని మీకు తెలిసిపోతుంది అవ్యాపృత అన్య ఈ వ్యాపారము ప్రకృతి నేను ప్రకృతిని కాను ప్రకృతిలో తాధాత్మ్యం చెందిన వాడిని కూడా కాను ప్రకృతి వేరు నేను వేరు అన్య విలక్షణ ప్రకృతి లక్షణాలు వేను నా లక్షణాలు లేరు ప్రకృతి లక్షణాలు ఏమిటి చలనం నేను అచ్చలు ఉండను ప్రకృతి ఎందు వికారములు ఉంటాయి నా ఇందు ఏ వికారములు ఉండవు ప్రకృతి నామరూపాత్మకంగా ఉంటుంది నేను నామరూపములకు అతీతూడను అనే విలక్షణ అంటే చెప్తున్నా నేను విరుద్ధ లక్షణ దానికంటే విపరీతమైన ఆపోజిట్ లక్షణాలు నా ఎందుకు కదవు అని కూడా తెలిసిపోతుంది అంతేకాకుండా తనకు ప్రకృతికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే ఆ ప్రకృతిలో ఉండేటువంటి వ్యాపారములన్నింటినీ దగ్గరగా ఉండి నేను సాక్షిగా చూస్తున్నాను తేషాం కార్యకరణానం సవ్యాపారానా సామీప్యైన ద్రష్ట దగ్గరగా ఉండి చూసే సాక్షిని నేను అని మనకి అర్థమైపోతుంది ఉపద్రష్ట దానివల్ల ప్రయోజనం ఏమిటంటే జుట్టు చెల్లబడిందని బెంగ ఉండదు ఎందుకంటే జుట్టుని సాక్షిగా చూసేస్తూ ఉంటాడు దీంట్లో బెంగపెట్టుకోవడానికి నేను కాదుకా జుట్టు జుట్టే నేనైతే బెంగ తప్ప జుట్టు నేను కానప్పుడు ఇంకా బెంగే ఉంది మోకాలకి నొప్పి మోకాలు కూడా బెంగ అక్కర్లా ఎందుకంటే మోకాలు నేను కాదుకా మోకాలు ఎలాగే అరిగిపోయిందేది నేను కాదుకా దేహము శిథిలము అది మేము కాదు మనస్సులో అలజడి వచ్చింది నేను కాదు మనస్సులో మనస్సు నేను కాదు అలజడు ఉంటే ఉండదు నేను కాదు ఉండదు ఇటు ఈ చిత్రం ఏంటంటే మీరు నేను సాక్షిగా చూసినప్పుడు ఉండదు మనస్సులో సుఖం వచ్చింది అది నేను కాదు దుఃఖం వచ్చింది అది వస్తుంది దుఃఖం వస్తుంది అది నేను కాదు కొన్ని రాని దుఃఖం వస్తే రాని నాకే దుఃఖం రాని అది నేను కాదు అని అలా సాక్షిగా చూడ్డం చేసినట్లయితే మీరు మీరు ఆ ప్రకృతితో ఉండేటువంటి తాదాత్మ్యం నుంచి బయటపడిపోయి సంసార బంధం నుండి విముక్తులైపోతారు చాలా ఇంపార్టెంట్ వాడు ఉపద్రష్ట